అసలాం అమ్మ వరహమూల వరకా అలహద్దు అబ్బుల్ ఆలమీన్ సలాత్తు వసలం అలా సయ్యన్ ముర్ సలీన్ నబీన మహమ్మద్ వలా అలిహి వసాహి జీన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక నరకంపై వంతెన మహాశివులారా ఎవరికి ఎంత కాంతి లభిస్తుందో అంతే వేగంగా వారు ఆ వంతెనను దాటగలుగుతారు ముస్తద్రక్ హాకింలోని హదీఫ్ షేఖ్ అల్బానీ రెహమహుల్లా గారు సహే అని అన్నారు ఆ హదీత్లో ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఎవరికి ఎంత కాంతి లభిస్తుంది అనే విషయాన్ని తెలియబరుస్తూ ఎవరు ఎంత వేగంగా ఆ వంతెనను దాటుతారో స్పష్టపరిచారు హజరత్ అబ్దుల్లా బిన్ వసూద్ రది అల్లాహు తాలాను ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా తెలిపారు ప్రళయ దినాన అల్లాహు తాలా పూర్వీకులను వెనుకటి వారిని ప్రజలందరినీ సమీకరిస్తాడు ఆ పొడవైన హదీధులో కాంతి ఇవ్వబడే విషయాన్ని తెలియబరుస్తూ ప్రవక్త సలల్లాహులేసల్లం తెలిపారు ప్రతి ఒక్కరికి వారి కర్మల ప్రకారం కాంతి ఇవ్వడం జరుగుతుంది నూర్ ఇవ్వడం జరుగుతుంది ఫమిన్హు మయ్యో తానూరు హు మిథిలల్ జబల్ కొందరికి కొండంత పరిమాణంలో కొండ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా కొండంత పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది వారి సత్కార్యాలు మహా గొప్పగా ఉండవచ్చు మరికొందరికి అంతకంటే మరీ ఎక్కువ పరిమాణంలో కూడా కాంతి లభిస్తుంది మరికొందరికి వారు ఒక ఖజూరపు కర్ర తమ కుడి తీసుకున్నంత పరిమాణంలో లభిస్తుంది మరికొందరికి అంతకంటే తక్కువ పరిమాణంలో చివరి వ్యక్తి లేక చివరి రకం వారు చివరి వర్గం వారు ఎవరికైతే కాంతి అతి తక్కువ పరిమాణంలో ఇవ్వడం జరుగుతుందో అది వారి కాలులోని వారి పాదములోని బుటనవేలి పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది అది కూడా ఒకసారి వెలుగుతూ ఉంటే ఒకసారి దాని యొక్క కాంతి అనేది నశించిపోతుంది ఈ విధంగా ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఎవరికి ఎంత ఎక్కువ పరిమాణంలో కాంతి లభిస్తుందో వారు అంతే ఎక్కువ వేగంతో ఆ వంతెనను దాటేస్తారు కొందరు ఆకాశంలో నక్షత్రం ఎలా పడుతుందో క్షణం కన్నా తక్కువ సమయంలో ఆ విధంగా దాటేస్తారు మరికొందరు కనురెప్ప కొట్టే అంత సమయంలో మరికొందరు వేగంగా వీచే గాలి మాదిరిగా మరికొందరు గుర్రపు రౌతు వేగంతో మరికొందరు పరుగెత్తడంలో ఒక మనిషి ఎలా ఎంత వేగం తీసుకుంటాడో ఆ విధంగా మరికొందరు ఒక వ్యక్తి పరుగెత్తకుండా వేగంగా ఏదైతే నడుస్తాడో ఆ విధంగా అంటే మల్లి ప్రవక్త సల్లల్లాహు అలైవలం తెలిపారు ఫయముర్రూణ అలా కద్రి అమాలిహిం వారు తమ కర్మల ప్రకారంగా దాటుతారు ఎవరు విశ్వసించి ఎవరి సత్కార్యాలు ఎక్కువగా ఉంటాయో వారు అంతే వేగంగా ఎక్కువగా పరిగెడుతారు ఇక ఎవరి పాదము బొటన పరిమాణంలో కాంతి ఇవ్వడం జరిగిందో ఆ వ్యక్తి ఒకసారి పడుకుంటూ ఒకసారి లేస్తూ ఒకసారి పడుకుంటూ ఒకసారి నిలబడుతూ ఒకసారి పడిపోతాడు మరొకసారి నిలబడతాడు ఒకవైపున అతని చెయ్యి ఇరుక్కుంటుంది మరో సందర్భంలో కాలు ఇరుక్కుపోతుంది పక్కన ఉన్న ఆ కొండ్లు ఏవైతే ఉన్నాయో అవి పట్టి లాగుతూ ఉంటాయి చివరికి ఆ వ్యక్తి రెండు పక్కల రెండు కుడి వైపు పక్కల్లో నరక అగ్ని యొక్క జ్వాలలు కూడా అతనికి తాకుతాయి చివరికి ఇలాంటి వారు ఈ కష్టాలు భరించి దాన్ని దాటేస్తారు దాటిన వెంటనే అల్హమ్దుల్లాహిల్లది నజ్జానాన్ అల్లాహకి సర్వస్తోత్రములు అతడు మమ్మల్ని నీ నుండి రక్షణ కల్పించాడు మమ్మల్ని నీ రుచి చూపించిన తర్వాత మాకు రక్షణ కల్పించాడు అని వారు అల్లా యొక్క స్తోత్రములు పొగడతలు చెల్లిస్తూ ఉంటారు అంతేకాదు లథోనా మలం యో అహదున్ అని కూడా అంటారు అంటే అల్లా మాకు ఈ రక్షణ కల్పించి ఇంత గొప్ప కరుణ మాపై చేశాడో అంతటిది ఇంకా ఎవరిపై చేయలేదు అన్నట్లుగా వారు భావిస్తారు అంటే గమనించండి ఆ వంతెనపై దాటడం కూడా ఎన్ని కష్టాలతో కూడి ఉంది కానీ ఈ హదీస్ ద్వారా మనకు బోధపడే గొప్ప విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా సత్కార్యాల్లో వెనుక ఉండకూడదు పాపానికి చేరువ కూడా కాకుండా ఉండే ప్రయత్నం చేయాలి ఏ చిన్నపాటి సత్కార్యాన్ని కూడా ఇది సున్నతే కదా ఇది చిన్నదే కదా చేయకుండా ఏమవుతుంది అన్నటువంటి సాకులు చెప్పి వాటికి దూరంగా ఉండకూడదు ఎందుకంటే విశ్వాసం తర్వాత ఎవరి సత్కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో వారే నరకంపై ఉన్న వంతెనను వేగంగా దాటగలుగుతారు ఇంకా మహాశివులారా ఆ వంతెనను వేగంగా దాటడానికి ఏ సత్కార్యాలు దోహదపడతాయి వాటి గురించి ఇన్షాల్లా తర్వాత మనం తెలుసుకుందాము కానీ రండి ఆ వంతెన గురించి హదీతుల్లో ఏ వివరణలు తెలుపబడ్డాయో వాటిని కొంచెం మనం తెలుసుకుందాము ఇందులో మొదటి విషయం ఆ వంతెన కత్తి పదును కంటే చాలా కొచ్చగా పదునుగా మరియు వెంట్రుక కంటే సన్నంగా ఉంటుంది ఈ విషయం సాహ్ ముస్లిం గ్రంథంలో ఉంది హజరత్ అబూ సాయిద్ రజయల్లాహు తాలహు దీనిని ఉల్లేఖించారు మరియు ముస్త్ర ఖాకింలో సల్మాన్ ఫార్సీ రజయల్లాహు తాలహు ఉల్లేఖించిన హదీస్ను వినండి మనలో ఎంత భయం పుట్టిస్తుందో ఈ హదీస్ ప్రవక్త సల్లల్లాహులేస్లం తెలిపారు ఎప్పుడైతే నరకంపై కత్తి కంటే పదునుగా ఉండే ఆ వంతెనను వేయడం జరుగుతుందో దైవదూతలు ఓ అల్లా ఇంతటి సన్నటి దానిపై పదునుగా ఉన్న దానిపై ఎవరు నడుస్తారు దీనిని ఎవరు దాటుతారు అప్పుడు అల్లాహంటాడు మనిషి తుమిన్ ఖల్కీ నా సృష్టిలో నేను కోరిన వారు దాని నుండి దాటుతారు అప్పుడు దైవదూతలు ఎవరు దైవ దూతలు క్షణం పాటు కూడా ఎప్పుడూ అల్లాకు అవిధేయత అనేది చూపలేదు అల్లా ఏ ఒక ఆజ్ఞను కూడా వారు ఎన్నటికీ కాదనలేదు ఎల్ల వేలల్లో ఆరాధనలో గడిపేవారు ఏమంటారు సుభానక్ మా అబద్నా ఓ ప్రభువా ఓ అల్లా నీవు అన్ని రకాల లోపాలకు దోషాలకు అతీతునివి నువ్వు పవిత్రునివి మేము నీ యొక్క ఆరాధన ఎలా చెయ్యాలో మేము చేయలేకపోయాము అల్లాహో అక్బర్ దైవ దూతలు అలా అంటున్నప్పుడు మనలాంటి పాపాత్ములు ఏమనాలి ఇకనైనా మనం అల్లాతో భయపడి ఆ నరకంపై వేయబడే వంతెనను దాటే విషయాన్ని ఆలోచించి సలఫ సాలెయిన్ సహాబాలు తయిన్లు ఎలా ఆలోచించి దాన్ని ఏడ్చేవారు అలాంటి భయం మనం కూడా కొంత పాటైనా పాటిస్తే బహుశా ఇదే పరలోకంలో ఆ దాటడానికి మనకు దోహదపడుతుంది దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలున్నాయి మహాశైలారా ఆ వంతెన యొక్క వివరాల్లో మరో విషయం ఏమిటంటే అది జారుడుగా ఉంటుంది అంటే కాళ్ళు దానిపై స్థిరపడలేవు ఇల్లా మాషా అల్లా ఎవరి గురించైతే అల్లహరబ్బులా ఆలమీన్ సహాయపడతాడో అల్లాహుతాలా ఎవరి గురించైతే కోరుతాడో అలాంటి వారు తప్ప ఎవరి పాదాలు దానిపై స్థిరపడవు జారుతూ ఉంటాయి సహీ బుహారి మరియుహి ముస్లింలోని హదీత్ సుమ్మ యూతలబుల్ జిస్ర అలా జహన్నం నరకంపై వంతెన వేయబడుతుంది ఆ తర్వాత ప్రవక్త సలల్లాహిస్ తెలిపారు అక్కడ ఆ వంతెనను చూసి ప్రవక్తలు లాహో అఖవారు ఎలాంటి పాపానికి ఒడిగట్టని వారు ఏ పాపం చేయని వారు ఆ ప్రవక్తరు సైతం అల్లాహుమ్మ ఓ అల్లా మమ్మల్ని కాపాడు ఓ అల్లా క్షేమంగా మమ్మల్ని దీనిపై నుండి దాటించు అని దువా చేస్తూ ఉంటారు అప్పుడు అక్కడ ఉన్నవారు అడిగారు యా రసూల వమల్ జీసర్ ఆ వంతెన అంటే ఏమిటి వంతెన అది ఎలాంటిది ప్రవక్త సలల్లా చెప్పారు పాదాలు నిల్వవు స్థిరపడవు జారుతూ ఉంటాయి అలాంటిది ఆ వంతెన అని ఆ వంతెన యొక్క వివరాలలో మూడో విషయం అది కూడా చాలా భయంకరమైన విషయం అదేమిటంటే దాని రెండు పక్కల్లో ఎలాంటి విషయాలు ఉంటాయంటే అవి దానిపై నడిచే వారిని లాగి కింద పడేస్తూ ఉంటాయి ప్రవక్త సల్లల్లాహలై వసలం తెలిపారు ముసరద్ అహ్మద్ మరియు తబ్రానిలోని రివాయత్ ఉల్లేఖనం షఖల్వాని రెహమహుల్లా సహీ అని చెప్పారు ప్రళయ దినాన ప్రజల్ని తీసుకొచ్చి వంతెనపై వేయడం జరుగుతుంది అంటే వారు అక్కడ నడుస్తూ ఉంటారు ఆ సందర్భంలో ఆ వంతెన యొక్క రెండు పక్కలను ప్రజల్ని పట్టి ఒకరిపై ఒకరిని ఒకరిపై ఒకరిని పడేస్తూ ఉంటాయి ఫునజ్ జిల్లా బిరహ్మతిహీ మయ ఆరోజు అల్లాహుతాల తాను కోరిన వారిని తన కరుణ కటాక్షాలతో మోక్షం కలుగజేస్తాడు కింద పడకుండా వారు క్షేమంగా ఉంటారు అల్లాహుతాల మిమ్మల్ని మమ్మల్ని అందరినీ అలాంటి करण कटाक्ष पी पड़क सुरक्षित दाँ दाटेवेसे पुण्यात्म चेर्चुगा मी महाशिवरा वंत संबंधी विवरम कमल्ली भयकंपितकन सत्कार्य वो तेल आंत संबंधी मो विवरण अल्लाह अकबर ఆ వంతెన రెండు వైపుల్లో ఇనుప కొండ్లు ఉంటాయి అవి ఒకే రకమైనవి కావు ఎన్నో రకాలుగా ఉంటాయి కొన్నిటిని హతాతీఫ్ అని మరికొన్నిటిని కలాలీబ్ అని మరికొన్నిటిని హస్క్ అని హదీసులో చెప్పడం జరిగింది కొన్ని ఈ విధంగా వంగినట్లుగా ఉంటాయి మరికొన్ని రేగు చెట్టు మున్లు మనం చూసాము కదా ఆ విధంగా కానీ అంత చిన్నవి అనే భావించకండి అర్థం కావడానికి వంగి ఎలా ఉంటాయో అందులో ఏదైనా బట్ట తలిగినా లేదా మన శరీర భాగం అంటినా ఏ విధంగా కష్టంతో మనం బయటికి వస్తాము ఈ విధంగా ఇలాంటి కొండ్లు ఉంటాయి ఇనుపవి అల్లా కోరిన వారిని అవి లాగి కింద పడేస్తూ ఉంటాయి సహీ బుహారి మరియు సహీ ముస్లింలలో వీటి వీటి ప్రస్తావన వచ్చి ఉంది మహాశివులారా ఆ వంతెనకు సంబంధించిన మరో ఆందోళనకర విషయం ఒకటి ఏమిటంటే ఆ వంతెనకు దగ్గరగా రెండు విషయాలు కూడా వచ్చి నిలబడి ఉంటాయి ఒకటి బంధుత్వం రెండవది అమానత్ అప్పగింత విశ్వసనీయత అంటే ఏమిటి ఇవి రెండు వచ్చి అక్కడ నిలబడి ఉంటాయి అంటే భావం ఏమిటి భావం ఏమిటంటే ఎవరెవరు దానిని దాటుతూ ఉంటారో వారిలో ఎవరు బంధుత్వాలను తెంచుకొని ఉన్నారో వారి గురించి బంధుత్వం సాక్ష్యం పలికినప్పుడు వారిని కింద పడవేయడం జరుగుతుంది లేదు ఇతను బంధుత్వాలను పెంచుకునేవాడు అని బంధుత్వం సాక్ష్యం పలుకుతే వారిని సులభంగా దాటించడం జరుగుతుంది మరి ఎవరి గురించి అయితే అమానత్ విశ్వసనీయత ఇతను నన్ను కాపాడాలేదు ఇతడు ఇహలోకంలో అమీన్ విశ్వసనీయునిగా జీవించలేదు అని అది చెప్తుందో వారిని ఆ వంతనపై దాటుతూ కింద పడవేయడం జరుగుతుంది మరి ఎవరి గురించి అయితే అది సత్యంగా సాక్ష్యం పలుకుతుందో వారిని దాటించడం జరుగుతుంది మహాశివులారా ఈ విధంగా మనలోని ప్రతీ ఒక్కడు గమనించండి ఏ డె వేల మంది పుణ్యాత్ములు లెక్క లేకుండా తీర్పు లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారో వారు కూడా ఈ వంతెనను దాటుతారు అల్లా యొక్క దయ ఏమిటంటే వారు ఈ వంతెనను అతి వేగంలో దాటేసిపోతారు వారు అంత పుణ్యాత్ములు గనక వారి యొక్క గుణాలు ఏమిటి అవి తెలుసుకొని మనం అవలంబించాలి ఇన్షాల్లా తరువాయి భాగంలో తెలిపే ప్రయత్నం చేస్తాను మరియు అలాంటి వారు కూడా దాటుతున్నారు అంటే మనలో ఎవరైనా దానిని తప్పించుకోగలుగుతారా మహాశివులారా ఈ రోజుల్లో టోల్ ఫ్రీ గేట్ల నుండి దాటుతూ ఉంటాము హైవే రోడ్ల మీద కొన్ని వంతెనల మీద దాటుతూ ఉంటాము ఆ వంతెనలు వాటి కింద ఒకవేళ వర్షకాలంలోని వర్షపు నీరు సైలాబ్ మాదిరిగా ప్రవహిస్తూ ఉంటే కండ్లతో చూస్తేనే ఎంత భయం కలుగుతూ ఉంటుంది అవునా లేదా వాస్తవానికి ఆ నరకంపై వేయబడిన వంతెనకు ఈ మనం ప్రపంచంలో దాటునుతున్న వంతెనలకు ఎలాంటి పోలిక లేదు కానీ ఈ రోజుల్లో ప్రపంచ వ్యామోహంలో పడి అవిశ్వాస మార్గంలో పడి పాపాల్లో కూరుకుపోయి ఆ వంతెనను ఏదైతే మనం మరిచిపోయామో అది గుర్తుకు రావడానికి అది ఎంత భయంకరమైన విషయమో దాన్ని తలచుకొని ఏడుస్తూ అల్లాతో క్షమాపణ కోరుతూ పాపాల నుండి దూరమవుతూ దానిని క్షేమంగా దాటడానికి అల్లాతో దువా చేసుకుంటూ మనం జీవితం గడపాలని ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది మహాశివులారా వాస్తవానికి ఆ వంతెన యొక్క వివరాలు మనకు ప్రవక్త సల్లల్లాహు అలైవసం తెలుపుతున్న సందర్భంలో ఎన్నో సందర్భాల్లో ఇల్లా మన్ ష అల్లాహు బిరహ్మతిహి ఇల్లా మన్సబ్బతహుల్లాహ్ ఇలాంటి విషయాలు ప్రస్తావించారు అంటే ఆ వంతెన జారుడు స్థిరంగా దాని మీద కాలు నిలువవు వాటికి కొండ్లు ఉంటాయి ఇంకా ఎన్నో రకాల వాటి యొక్క విషయాలు తెలుపుతూ కాని ఎవరిపై అల్లా యొక్క కరుణ కురుస్తుందో మరియు ఎవరి పాదాలలో అల్లాహు తాల స్థిరత్వం ప్రసాదిస్తాడో అలాంటి వారు దానిని వేగంగా దాటి వెళ్తారు అని తెలపడం జరిగింది అలాంటి అల్లాహను మనం మరచిపోయి అతని ఆరాధనను మనం వదులుకొని ఈ అలోకంలో ఏమి మనం సంపాదించేది ఆలోచించండి ఎన్ని రోజులు మనం బ్రతికేది ఏమి సంపాదించుకునేది చనిపోయేది ఉంది చావు కంటే మరీ సత్యమైన విషయం ఇంకేమైనా మనం కళ్ళ ముందుందా దాన్ని ఎవడైనా ఈ రోజుల్లో తిరస్కరించగలుగుతాడా కానీ చనిపోయిన తర్వాత అతని వద్దకే వెళ్ళేది ఉంది ఆ ప్రళయ దినానా ఈ వంతెనను తప్పకుండా దాటవలసి ఉన్నది అందుగురించి అల్లా కొరకు ఇకనైనా మనం అల్లాహ మార్గాన్ని అవలంబిస్తాము ఆయన చూపిన ఈ సత్యమైన బాట ఇస్లాం బాటలో నడిచే ప్రయత్నం చేద్దాము తొలిసారిగా ఏ వర్గం దానిని దాటుతుందో అలాంటి పుణ్యాత్ముల్లో చేరుకునే ప్రయత్నం చేద్దాము అల్లావుతా సద్భాగ్యం నాకు మీకు మనందరికీ ప్రసాదించుకాక మరియు ప్రత్యేకంగా ఆ వంతెనను కనురెప్పకంటే మరీ వేగంగా దాటడానికి ఎలాంటి విశ్వాసం సత్కార్యాలు అవసరమో అలాంటి విశ్వాసం మరియు సత్కార్యాల గురించి తెలుసుకొని వాటిని ఆచరించే అవలంబించే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక అయితే ఆ విశ్వాసాలు ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తరువాత కార్యక్రమాల్లో మీరు తెలుసుకుంటారు అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా